పద్ధనిమిదో శ్లోకం జస్ట్ ప్రారంభం ఓకే ఉదారాస్ జ్ఞాన మే మతం ఆస్థిస్ సీ యుక్త మామేవా అనుతమా గతి అవతరికా నహి ఆర్తాదయస్ ప్రయ వాసుదేవస్య ప్రియా నా కింద ఇప్పుడు క్రితం శ్లోకంలో ఏం చెప్పారంటే పద్దెనిమిది పదహారులో భక్తులు నాలుగు రకాలు అని చెప్పారు ఆర్తుడు అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అని చెప్పి పదిహేడవ శ్లోకంలో జ్ఞాని అందరిలోకి శ్రేష్ఠుడు అని చెప్పాడు తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే ఇప్పుడు నలుగురు పెద్ద మనుషుల పేర్లు ప్రస్తావించి వీళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళలో ఈయన చాలా శ్రేష్ఠుడు గొప్పవాడు అని అన్నారు అనుకోండి మిగిలిన ముగ్గురు మాట ఏమిటి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే రాజుగారి అని ఒక సావిత రాజుగారి ఆ సావిత్రే కానీ సో నలుగురు పెద్ద మనుషుల పేరు ప్రస్తావించి ఈయన చాలా గొప్పవాడు చాలా నీతివంతుడు అదే పేరు అనుకోండి మిగతా ముగ్గురు వాటేమిటి సో ఇక్కడ కూడా నలుగురు భక్తుల్ని ప్రస్తావించి ఒక భక్తుడు ఆ జ్ఞాని భక్తుడు ఈయన సర్వశ్రేష్ఠుడు చాలా గొప్పవాడు అని అంటే మిగిలిన ముగ్గురు మరి వాళ్ళు తక్కువ స్థాయి వారా అని ఒక సందేహం వస్తుంది పైగా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు నాకు ఈ జ్ఞాని భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అని అంటే మిగిలిన ముగ్గురు మాట ఏమిటి ఈ ఇటువంటి వాక్యాలని చెప్పేప్పుడు చాలా కాషస్గా ఉన్నారు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు నా ఫ్రెండ్స్ అండి వీళ్ళ నలుగురు నాకు ఫ్రెండ్స్ కానీ ఇతను మాత్రం నాకు చాలా దగ్గర ఫ్రెండ్ అని చెప్పారు మిగిలిన ముగ్గురు ఏమనుకుంటారు మేమంత దగ్గర కాదనమాట అని పాపం చిన్న బుచ్చుకుంటాం పైకి అనకపోవచ్చు చిన్న బుచ్చుకుంటాం అటువంటి పరిస్థితే ఇక్కడ కనపడుతున్నది కదా ఈ నలుగురు భక్తుల్లో జ్ఞాని భక్తుడు నాకు ప్రియుడు అత్యంతము ప్రియుడు అత్యర్థం ప్రియ మమ సమ ప్రియ మరి మిగతా వాళ్ళు ఆయనకి ప్రియులు కాదా ఏమి సో ఆర్థాదయ స్త్రియ త్రయవాసుదేవస్య ప్రియా నా ఇది నా ఆ రెండు నకారాలు ఉన్నాయి అక్కడ సో అర్థార్థి జిజ్ఞాసు అనే మిగిలిన ముగ్గురు వాసుదేవునకు ఎందుకంటే చెప్తున్నాయని వాసుదేవుడు కదా ఈ వాసుదేవునకు ప్రియులు కారు అని మీరు అనుకోబోకండి కిందరిహి మరి ఏమిటి వాళ్ళు ప్రియులు కారు అని మేము అనుకోము మంచిదే సో మీరు ఏమిటి మీరు ఏ అయితే ఏమిటి కింద అయితే ఏమిటి అంటే ఏతే సర్వే ఉదారా ఏవా వీళ్ళందరూ కూడా జ్ఞాని భక్తుడు అత్యర్థము అంటే అత్యంతము ప్రియుడు అది సెటిల్డ్ దాంట్లో ఇంకా ఏమీ సందేహం లేదు మిగిలిన ముగ్గురిని తక్కువ చేసి మాట్లాడుతున్నది ఏమీ లేదు మిగిలిన ముగ్గురూ కూడా వీళ్ళందరూ కూడా ఉదారులే ఉదారా అంటే పెద్ద మనస్సుదలవాడు అని అర్థం ఉదాహరుడు అంటే పెద్ద మనస్సు గలవాడు సో ఆర్థభక్తుడు పెద్ద మనస్సు గలవాడే అర్థార్థి అంటే జిజ్ఞాసు అంటే జ్ఞాని ఎలాగూ సమస్య కాదు ఏమిటి పెద్ద మనస్సు ఏమిటి పెద్ద మనస్సు అంటే ఇప్పుడు ఆపద వచ్చింది అనుకోండి ఆపదలో వచ్చిన ఆపదలో ఉన్నవాడు దేవుణ్ణి స్మరించబూనుట అది ఒక రకంగా అతను తన మనస్సుపై కొంత నియంత్రణ కలిగి ఉన్నాడనే సూచిస్తుంది ఎందుకంటే ఆపదలో ఉన్నవాడికి అసలు దేవుణ్ణి ప్రార్థించాలనే ఆలోచన కూడా కలగదు సాధారణంగా ఆపదలో ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా మంచి మాట చెప్తే వాళ్ళు వినరు పైగా అలా చెప్పడం పొరపాటు కూడా అనుకుంటారు ఇప్పుడు మీరు ఆలోచించండి ఎవరైనా దుఃఖంలో ఉన్నారనుకోండి అయ్యా మీరు ఇలా దుఃఖించటం మనం ఈశ్వరుణ్ణి శరణు వేయాలి ఇలా దుఃఖించడం వ్యర్థం అని చెప్పారనుకోండి ఎవరైనా పెద్ద మనిషి వెళ్ళి ఆయన కోపం వస్తుంది కోపం వచ్చి ఈ దుఃఖం మీకు వస్తే తెలుస్తుంది నీతులు అని కోపపడతారు కాబట్టి మనం ఏం చేయాలన్నమాట సో అవునుండి మీకు దుఃఖం వచ్చింది ఎవరికి రాకూడదు దుఃఖమే వచ్చింది అని మనం ఆయన్ని కంట్రోల్ చేయాలి మనం ఓదార్చాలి జనులు ఓదార్పుకి అలవాటు పడుతుంటారు ఈ బంధువులందరూ వచ్చి ఏం చేస్తారు ఓదార్చి వెళ్తారు దాంతో జనులకి ఓదార్పు అలవాటైపోతుంది ఎవడైనా ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి పలకరించి ఓదార్చలేదు అనుకోండి అదిగో వాడు నాకు కష్టం వచ్చినప్పుడు పలకరించలేదు ఓదార్చలేదు అయితే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు విజిట్ చేయలేదు అని మనస్సులో పడిపోతుంది వాడు వచ్చి విజిట్ చేస్తే ఉపకారం ఏమీ ఉండదు టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు అయినా కూడా మనస్సులో అలాంటి రాగద్వేషాలు ఉంటాయి అంచేతనే సాధారణంగా లోకంలో జనులు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మహాత్ముడి దగ్గరికి వెళ్తారు సాధువుల దగ్గరికి వెళ్తారు వెళ్ళి అయ్యా మాకే కష్టం వచ్చిందని చెప్తా చెప్పి వాళ్ళు మహాత్ముల దగ్గర నుండి కూడా ఓదార్పునే అభి కోరుకుంటారు మహాత్మును నన్ను ఓదార్చాలనుకుంటారు మహాత్ముడు మహాత్ముని ఓదార్పు వల్ల ఏమీ ఉపయోగం లేదు ఎందుకంటే ఓదార్పే మీకు కావాల్సి వస్తే మీకు ఎక్కువ కొడుకులు తమ్ముళ్ళు వీళ్ళందరూ చేసే పని ఇంకా ఎంత ఓదార్పు ఈ ఓదార్పు వల్ల ఏ ఉపకారం ఉంటుంది మహాత్ముడు కూడా ఓదారిస్తే మీరు అన్ని అన్ని నష్టపోయినట్టే అవుతుంది కాబట్టి మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఓదార్పుని అపేక్షించకూడదు మనం ఒక సందేశాన్ని అపేక్షించాలి సో అటువంటి మహాత్ముడి దగ్గర నుంచి తన సమస్యని వినిపించి ఒక సందేశాన్ని స్వీకరించడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు అంటే అతను ఈ ఓదార్పు ఈ సెంటిమెంట్ దీనికి అతీతంగా నిలబడగలిగాడు అని తెలిసిపోతుంది కదా సో అదేవిధంగా ఆపదలో ఉన్న వ్యక్తి ఈశ్వరుణ్ణి ప్రార్థించటానికి సంసిద్ధుడయ్యాడు అంటే ఆ మనస్సు పెట్టేటువంటి క్షోభ ఆ దుఃఖము అనే క్షోభ ఏదైతే గలదో దానిని ఒకంత అదుపులో పెట్టి మనస్సుని ఈశ్వరుని వైపు ప్రసరింపజేయటము చాలా గొప్ప గొప్ప చేష్ట ఆ కారణంగా అతని మనస్సు చాలా పెద్దది అని మనం చెప్పచ్చు అర్థ ఇక అర్థార్థి అర్థ కోరికలు ఉంటాయి నాకు ఇది కావాలి అది కావాలని కోరికలు మరో దృష్టికోణంలో అనవసరం కోరి మనం కోరివన్నీ కూడా వ్యర్థములు వేస్ట్ మనం కోరేది ఏదైనా వేస్టే ఎందుకంటే మీరు కోరిని మీకు లభించిన తర్వాత మీకు ఏమీ పూర్ణత్వం సిద్ధించేది కాదు ఆ లభించింది మీ దగ్గర ఉండేది కాదు పోయిదేది సో ఈ కోరికలు కూడా వేస్టే కానీ ఆ విషయం తెలియటానికి జీవితంలో చాలా అనుభవం కావాల్సి ఉంటుంది చాలా సత్సంగం అది చేయాల్సి ఉంటుంది సాధారణంగా జనులు కోరికల బంధంలో ఉంటారు ఈ మాటలు అన్నీ కూడా తర్వాత శ్లోకాల్లో వస్తాయి ఆ చర్చంతా మళ్ళీ ఒక రెండు శ్లోకాల తర్వాత విస్తారంగా ఉంటుంది మనం చూద్దాము అయితే ఈ కోరిక కలిగినప్పుడు సాధారణంగా ఈ కోరిక తీర్చుకున్న కోసం వీడి కాళ్ళు వాడికాళ్ళు పట్టుకుంటూ ఉంటాం సో అలాగే చేసి బదులు వెళ్ళి దేవుడి కాళ్ళు పట్టుకోవడం టు దట్ ఎక్స్టెంట్ హీఈ సుపీరియర్ పెద్ద మనసు ఉన్నవాడి కిందే లెక్క ఎందుకంటే వీడికాళ్ళు వాడికాళ్ళు పట్టుకుంటే ఆ కోరిక వెంటనే తీరిపోతుందేమో అని ఒక ఆశ ఉంటుంది కానీ దేవుడి కాళ్ళు పట్టుకుంటే తీరుతుందో తెలీదు తీరడో తెలియదు ఇప్పుడు నాకు డబ్బు కావాలనుకోండి ఎవడో అప్పిచ్చి వాడి కాళ్ళు పట్టుకుంటే ఉపయోగం కానీ శ్రీరామన్నో శ్రీకృష్ణో శరణు వేడితే ఏమైనట్టు అని సందేహం ఉంటుంది జరాలకి అటువంటి సందేహాన్ని అతిక్రమించి ఈశ్వరుణ్ణి శరణు వేటుట అదే సామాన్యమైన విషయం కాదు మనస్సు సృష్టించే శంకలను సందేహాలనే అధిగమించి ఈశ్వరుని ఎందు ఆ సమయంలో ఆ కోరిక యొక్క ప్రెషర్లో ఒత్తిడిలో ఉండగా వీడు భక్తి చేయగలగటం అది పెద్ద మనస్సే వాడు కూడా పెద్ద మనస్సు గలవాడే ఉదారాహ ఇంకా జ్ఞానం ఉన్నది ఆత్మజ్ఞానం కావాలి నేను శాస్త్రాన్నంతమీ కూడా అధ్యయనం చేసేసి నా బుద్ధిశక్తితోటి దాన్ని సాధించి నేను జ్ఞానం సంపాదించేస్తాను అనుకుంటే వాడిదే అహంకారమే వాడు కోరేది జ్ఞానమే అయినా కూడా తన సాధన బలం చేత జ్ఞానం లభిస్తుంది అనుకుంటే అహంకారమే అవుతుంది అలా కాకుండా నేను జ్ఞానాన్ని కోరుతున్నాను ఈ జ్ఞానాన్ని అనుగ్రహించమని నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే నాకు జ్ఞానాన్ని అనుగ్రహించవయ ఆటంకాలను తొలగించు హే ఈశ్వర అని ఈశ్వరాన్ని శరణాగతి చేయటం అదేమీ సామాన్యమైన విషయం కాదు కాబట్టి అతను కూడా ఉదారుడే ఇక జ్ఞాని గురించి చెప్పేదే ఉంది జ్ఞాని నాకు నా స్వరూపమే అని ఎలాగూ చెప్పనే చెప్పాడు అహం జ్ఞానిన ప్రియ జ్ఞానీ మమ ప్రియ జ్ఞాని విశిష్యతే అని మూడు మాటలు చెప్పాడు అందరిలోకి జ్ఞాని గొప్పవాడు జ్ఞాని నాకు సుతరాము ప్రీతిపాత్రుడు నేను కూడా జ్ఞానికి చాలా ప్రీతిపాత్రుడను జ్ఞాని గురించి చెప్పాల్సిందంత చెప్పనే చెప్పాడు వినిచిపించుగా కాబట్టి జ్ఞాని కూడా ఉదారుడే కనుక నలుగురు ఉదారులే ఉదారా సర్వ ఏవైతే నలుగురు కూడా గొప్పవాళ్ళే ఎప్పుడు కూడా ఆ ఏవాలో ఒక చిన్న రహస్యం దాగి ఉన్నది నలుగురు గొప్పవాళ్ళే అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు దాంట్లో ఒకళ్ళని ప్రత్యేకించి చెప్పే సందర్భం ముందుకొస్తుంది జ్ఞానిత్వాత్మైవ మే మతం తూ కాని కాని తూ కాని జ్ఞాని ఆత్మైవ జ్ఞాని ఆత్మస్వరూపుడే ఇతి మే మతం ఇది నా అభిప్రాయము శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయము అది అనేకములైన అభిప్రాయాలలో ఒకటి అని కాదు వన్ ఒపీనియన్ ఎమాంగ్ మెనీ ఒపీనియన్స్ అని అనుకోకూడదు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఆయన అలా అంటాడు నా అభిప్రాయం ఇదండి అంటాడు ఇప్పుడు మహారాజు దగ్గరికి వెళ్ళి అయ్యా దీని మీద మీరు మీ ఉద్దేశం చెప్పండి అంటే ఆయన చెప్పి ఇది నా అభిప్రాయం అని మహారాజు అన్నాడు అనుకోండి అది మహారాజు దభిప్రాయం కాదండి దట్ ఈస్ ది లా అది అందరూ అనుసరించి తీరాలి అదేవిధంగా శ్రీకృష్ణుడు జగద్గురు ఆయన నా అభిప్రాయము అన్నాడంటే అది సిద్ధాంతవచనం దట్ ఈస్ ది ఫైనల్ సే ఇన్ ది మ్యాటర్ కనుక ఇది మే మతం అంటే ఇది నిశ్చితమైన సిద్ధాంతము ఏమిటది జ్ఞాని ఆత్మైవ జ్ఞాని నా స్వరూపమే ఆత్మ అంటే అభేదాన్ని సూచిస్తుంది జ్ఞానికి నాకు అభేదమే ఎందుకంటే లోకంలో ఒక దృష్టికోణంలో భేదం భావన చేయబడుతుంది ఎలాగా జ్ఞాని మన ముందు ఉన్నాడు మనకి ఒక ఫిజికల్ బాడీ కలిగి ఉన్నాడు పరిచ్ఛిన్నంగా కనబడుతూ ఉన్నాడు అరే ఈశ్వరుడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో కూర్చుని ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు ఇదేది కాబట్టి భేదము మనకి కనపడుతోంది కానీ ఈ భేదము కనబడుతున్న జ్ఞాని విషయంలో జ్ఞానికి నాకు అభేదమే జ్ఞాని నా ఆత్మస్వరూపమే అని చెప్పాడు జ్ఞానితు ఆత్మైవమే ఈ సందర్భంలో నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ గుర్తుకొస్తుంది మహాకవి కాళిదాసు మహాకవి దండి దండి అని మహాకవి సో దశకుమారచరితము అనే ఒక సంస్కృతంలో గద్యకావ్యాన్ని రాశాడు కాళిదాసు గురించి అందరికీ తెలుసు దండి గురించి తక్కువ తెలుసు ఉంటుంది అందుకోసం చెప్తున్నా దండిన పదలాలిత్యం అని ప్రసిద్ధి పదములను లలితములైన పదములతో అందంగా చెప్పడం దండి యొక్క ప్రత్యేకత సో ఈ పదలాలిత్యం మీద ఏదో దృష్టాంతం ఉన్నప్పుడు ఒక ఆయన ఒక ఆయన ఇద్దరు కవులు వచ్చారు కవులు వచ్చి ఎదురుగా ఎండిపోయిన చెట్టు ఉంది దీన్ని మీరు కవిత్వం చెప్పన్నారు దీన్ని మీరు సంస్కృతంలో చెప్పండి ఎదురుకుండా ఓ చెట్టు ఉంది అది ఎండిపోయింది ఇప్పుడు ఇద్దరు కవులు వచ్చారు ఈ ఈ ఎండిపోయిన చెట్టు ఎదురుగా ఉంది ఈ మాట మీరు శ్లోకంలో చెప్పమన్నారు అది టెస్ట్ ఆ శ్లోకాన్ని బట్టి ఎవరు ఎంత బాగా చెప్తారో మనం సెటిల్ చేసేయొచ్చు అప్పుడు ఒక ఆయన చెప్పాడు వృక్ష శుష్కస్తిగ్రే అని చెప్పాడు విడత సమాసం చేసి చెప్పి సమా సంధులన్నీ పెట్టేసి చెప్పేసాడు విడతీస్తే వృక్ష శుష్క తిష్టతి అగ్రే ఎదురుగా ఎండు నిలిచి ఉన్నది వృక్ష శుష్కస్తిష్ఠ అని శ్లోకం కుదిరింది అని చెప్పాడు సంస్కృతం బాగా వచ్చిన వాడికి అనే అర్థం కాదు రెండో ఆయన చెప్పాడు నీరసతరురిహ విలసతి పురత అని ఇహ ఇక్కడ పురత ఎదురుగా నీరసతరుహు ఎండిపోయిన చెట్టు విలసతి అర్థంగా ఉంది అని చెప్పాడు ఇప్పుడు ఈ రెండిట్లో మీకు ఏది నచ్చింది చెప్పండి ఈ నీరసతరురిహ విలసతి పురత దాంట్లో కఠిన పదాలు లేనే లేవు ఇప్పుడు వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలు అంటే మహాప్రాణవర్ణాలు అవి ఏమీ లేవు నేరస తరురిహ విలసతి పురత పైగా ఆ వృత్తము ఆ పదగుంభనము చాలా సరళమైన అందమైన భాష ఇగో దండి అంటే అలా ఉంటుంది అంత సింపుల్ విషయాన్ని కూడా అంత లలితంగా చెప్తాడు దండిన పదలాలిత్యము అయితే మరి వీళ్ళిద్దరిలో గొప్ప కవి ఎవరు అని ఒకసారి కంటెస్ట్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మనం సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని సెటిల్ చేసుకుందాము అని అనుకున్నారు కథ సుమాండి సో కథని కథలాగా స్వీకరించాలి సో సరే వెళ్ళారు సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ అడిగింది దేవిటారా మీరిద్దరు ఇలా వచ్చారు అంటే అమ్మ మా ఇద్దరికి కంటెస్ట్ వచ్చింది మాలో మహాకవి ఎవరో తెలుసుకోవాలని మా ఇద్దరి గురించి నీ అభిప్రాయం ద్వారా ఈ సమస్యను సెటిల్ చేసుకోవడం కోసం వచ్చాము అని అంటే ఆడిద్దరికేసి చూసే ఓహోలాగా అని కవిర్దండి కవిర్దండి కవిర్దండి నంశయ అంది మూడు సార్లు ముమ్మారు చెప్పింది కవంటే దండియే కవి దండి కవి దండి సందేహం లేదు అని చెప్పింది కాళిదాసు నిరసపడతాడు అప్పుడు వెంటనే కోహం మాత అని అడిగాడు అమ్మా మరి నేనేవాడిని ఆయనకి మరి కోపం కోపం కాదు నీరసం వచ్చేసి నేనేవాడిని అని అడిగితే త్వమేవాహం త్వమేవాహం త్వమే వాహం న సంశయ అని చెప్పినాడు అయినా నువ్వే నేను నేనే నువ్వు నువ్వే నేను నేనే నువ్వు సందేహం లేదు అని సో ఆ రకంగా ఉదారా నేను ఒకటి కల్పిస్తున్నా ఈ నలుగురు భక్తులు గొప్పవాళ్లే అందరూ ఉదారులే అంటే అప్పుడు జ్ఞాని మరి నేనెవడాయా నేనేవ్వండి నలుగురు గొప్పవాళ్లే అని అందరినీ ఒక చోట కట్టేసావు మరి నేనెవండి అని జ్ఞాని అడిగాడు అనుకోండి అప్పుడు ఆయన సమాధానం బహుశా ఇలా చెప్పుండొచ్చు జ్ఞాని త్వాత్మైవమే జ్ఞాని ఉదారుడు గొప్పవాడు ఇంకే పదాలన్నీ వ్యర్థం జ్ఞాని అంటే నేనే ఇది సిద్ధాంతము దీని మీద రెండు వాక్యాలు తరచుగా చెప్తారు అంటే మీరు దాన్ని సూక్ష్మంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈశ్వరుని యొక్క వ్యావహారిక రూపము జ్ఞాని ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు మీకేం కనపడి మీ ఎదురుకుండా వచ్చి డ్యాన్సో చేస్తాడా ఏమి సో మనం లోకం వ్యవహారంలో ఈశ్వరుని యొక్క రూపాన్ని దర్శించాలి అంటే ఈ నామరూపాత్మక ప్రపంచంలో ఈశ్వరుడు యొక్క రూపాన్ని దర్శించాలి అంటే జ్ఞానిని దర్శించాలి అండి ఈశ్వరుని యొక్క వ్యావహారిక రూపమే జ్ఞాని భగవాన్ నవమహర్షిలాంటి వారిని దర్శిస్తే మనం ఈశ్వరుడు ఇలా ఉంటాడు అని అనుకోవాలి అంటే ఫిజికల్ షేప్ గురించి కాదు ఓవరాల్గా దేవుడు అంటే ఓ ఉంటాడండి అని అనుకోవాలి అందుగురించే భగవాను పేరు పెడతారు అలా భగవాన్ నవమహర్షి భగవాన్ శ్రీరామకృష్ణ అలా సో ఈ జ్ఞానులు వీళ్ళు ఈశ్వరుని యొక్క వ్యావహారిక రూపము మరి ఈశ్వరుడేమిటి ఈశ్వరు కౌన్ హే అంటే జ్ఞాని యొక్క పారమార్థిక రూపమే ఈశ్వరుడు జ్ఞాని అంటే ఎవరు ఇగో ఈ చొక్కాయో ప్యాంటో చొక్కాయో లేకపోతే ధోతియో ఉత్తరీయమో వేసుకుని ఉన్నాడే ఈయన ఈయన ఈశ్వరుడు అంటే ఇగో అయినా జ్ఞాని అంటే ఆయన కాదు ద్రస్సును బట్టి జ్ఞానిని చెప్పడానికి వీరు లేదు లేదా బాగా ముసలిధనం వచ్చేసి ఒళ్ళంతా ముడతలు పడి ఉన్నాడు అది జ్ఞా అదే జ్ఞాని అంటే అబ్బే దేహాన్ని బట్టి జ్ఞానం చెప్పడానికి వీరు లేకపోతే మనస్సుని బట్టి జ్ఞానాన్ని చెప్పడానికి వీరు బుద్ధిని బట్టి జ్ఞానాన్ని చెప్పడానికి వీరు ఆ జ్ఞాని యొక్క రూపంలో మనకి ప్రకాశించేటువంటి మనస్సుని బుద్ధిని ఇంద్రియములను అన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఆత్మ చైతన్యం ఏది కలదో ఈశ్వరుడు లోకంలో ఈశ్వరుని గురించి చాలామంది అన్వేషణ చేస్తూ ఉంటారు అన్వేషణ అంటే ఈశ్వరుణ్ణి దర్శించాలి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఆ అన్వేషణ ఫలి సఫలం అవ్వదు అది ఫలించదు కారణం ఏంటంటే ఈశ్వరుని గురించి ఈ అన్వేషణ చేసే జనులకు ఉన్న పరిభాష తప్పు ఆ పరిభాష తప్పు అవ్వడం చేత ఈశ్వరుడు కోసం ఎంతకాలం అన్వేషించినా ఆ అన్వేషణ సఫలం కాదు ఇప్పుడు ఉదాహరణకి ఈశ్వరుడు అంటే ఆయనకు నాలుగు చేతులు ఉంటాయి ఆయన అలా డ్రెస్అప్ అయిపోయి అదేమిటి కిరీటంది పెట్టుకుని ఉంటాడు అని మీరు నిశ్చయించుకుని వెతకడం ప్రారంభిస్తే మీకు ఆ ఈశ్వరుడు దొరకడం ఒకవేళ దొరికినా వాడెవడో నాటకాలరాయుడు అలాంటి వేషం వేసుకుని ఉన్నాడు అని అనుకుంటారు తప్ప ఈశ్వరుడని మీరు అనుకోరు కూడా అలాగే ఈశ్వరుడు అంటే ఏదో మెళ్ళో పాములు ఉంటాయి ఒళ్ళంతా బూడిద రాసుకుంటాడు జటాజుట ఉంటుంది అలాంటి వాడు ఎక్కడైనా కనపడితే ఆయన ఈశ్వరుడు అయి ఉంటాడు అని మీరు ఆ రకంగా అన్వేషిస్తే అన్వేషణ సఫలం కాదు ఈశ్వరుణ్ణి ఒక మానసిక కల్పనకు ఒక కాన్సెప్ట్కి పరిమితం చేసి అన్వేషణ చేస్తున్నంత కాలము ఆ అన్వేషణ సఫలం కాదు ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపమును తెలుసుకున్నప్పుడు తన హృదయంలో ఆత్మచైతన్య రూపంగా సకల ప్రాణులలో ప్రాణశక్తి రూపంగా సకల నామరూపాత్మకమైన ప్రపంచంలో అధిష్టాన సత్తారూపంగా అవినీతి రూపంగా ఈశ్వరుడు ఏ ఎక్కువ ప్రయత్నమేమీ లేకుండా మనకు అనుభవానికి వస్తాడు ఆ ఈశ్వరుని దర్శించగలుగుతారు కానీ ఈశ్వరుని గురించి ఏవో కొన్ని భావజాలాన్ని పెట్టుకుని ఎంతకాలం అన్వేషించినా ఆ అన్వేషణ సఫలం కాదు ఎనివే సో జ్ఞానీత్వాత్మైవ మే మతం సత్సంగము సతంటే ఈశ్వరుడు ఈశ్వరుడు సద్రూపుడు అటువంటి సద్రూపుడైన ఈశ్వరునితో సంగము అది సత్సంగము అంటే సో ఈశ్వరుని యొక్క పరిభాష ఈశ్వరుడు అనే పరిభాష విషయంలో మనము శోధన చేసి ఆ ఈశ్వరతత్వాన్ని జాగ్రత్తగా అనుభవానికి తెచ్చుకుంటే అప్పుడు ఈశ్వరాన్వేషణ సఫలమవుతుంది ఎనివే జ్ఞానీత్వాత్మైవమే మతం అనే అనే వాక్యము దాని ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫిజికల్ షేప్స్ని బట్టి ఈశ్వరుడని నిర్ధారించటం సరికాదు ఎందుకంటే ఫిజికల్ షేప్ దృష్ట్యా చూసినట్లయితే జ్ఞాని యొక్క ఫిజికల్ షేప్ ఏమి అంత గ్రేట్గా ఏమీ ఉండదు సో జ్ఞాని యొక్క స్వరూపం ఏదైతే కలదో అదియే ఈశ్వరుడు కాబట్టి మహాత్ముల యొక్క సన్నిధిలో మనకి ఈశ్వరుని యొక్క అనుభవం కలిగే ఛాన్స్ ఉంటుంది అందుకోసమే ఆ మహాత్ముల సన్నిధికి సత్సంగము అని పేరు మంచిది అయితే జ్ఞాని జ్ఞానీయ ఈశ్వరుడు అని మీరు ఎలా చెప్పగలరు అంటే హీ అని ఉంది కదా రెండో పాదంలో రెండో రెండో సగంలో హీ ఎందువలనగా అంటే ఆస్థితస్ సహి యుక్తాత్మ సో హీ సహ ఆ జ్ఞాని ఆస్థిత అంటే అనుష్ఠించుచున్నాడు అంటే ఆయన సాధన ఏదు ఏ మార్గంలో నడుస్తోంది ఆయన ఆయన సాధన యొక్క లక్ష్యం ఏమిటి మామేవ గతి ఆయన యొక్క సాధనకు లక్ష్యము ఆయన కర్మ చేస్తే కర్మ యొక్క లక్ష్యం గతి అంటే లక్ష్యం గోలు లేదా ఉపాసన చేస్తే దాని యొక్క లక్ష్యం లేదా జ్ఞానము మనిషి జీవితంలో మూడు ఉంటాయి కర్మాభక్తి జ్ఞానము ఈ మూడింటి యొక్క లక్ష్యము కేవలము ఈశ్వరుడు మాత్రమే జ్ఞాని చేతుల ద్వారా జరిగే కర్మకు లక్ష్యము ఈశ్వరుడు జ్ఞాని మనస్సులో చేసే ఉపాసనకు లక్ష్యము ఈశ్వరుడు జ్ఞాని బుద్ధియందు తెలుసుకునే జ్ఞానానికి లక్ష్యము ఈశ్వరుడు సంసారులది అలా ఉండదు సంసారులకి కొంత ప్రేమ సంసారం మీద కొంత ప్రేమ దేవుడి మీద ఉంటుంది పుష్పాన్ని దేవుడికి సమర్పిస్తాడు కానీ తద్వారా తన కోరిక తీరాలని అనుకుంటాడు కాబట్టి ప్రేమ డివైడ్ అయిపోయి స్పిట్ అయిపోయి ఉంటుంది సంసారంలో కానీ ఆ జ్ఞానిది మొత్తం కర్మాభక్తి జ్ఞానము సర్వము కూడా ఈశ్వరుని వైపే అభిముఖంగా ఈ జీవన ప్రవాహము ఆ విధంగా ఉంటుంది కాబట్టి మామేవ అనుతమాగతి అది జ్ఞాని యొక్క ఒక ప్రధాన లక్షణం ఈశ్వరుడే పరమ లక్ష్యముగా గలవాడు ఇంకా రెండవ లక్షణం ఏమిటి యుక్త ఏకాగ్రమైన చిత్తము గలవాడు సంసారముల యొక్క చిత్తము విక్షిప్తంగా ఉంటుంది అంటే చల్ల చెదరి కింద చాలా అలజడిగా అల్ల కల్లోలంగా ఉంటుంది సంసారుల యొక్క చిత్తం ఇం చేత సంసారులు ఒక పది నిమిషాలు స్థిరంగా కూర్చోలేరు ఎందుకంటే లోపల ఓ పెద్ద కల్లోలని చెలరేగుతూ ఉంటుంది ఓ తుఫాను చెలరేగుతూ ఉంటుంది కూర్చోలేదు ఎక్కడ పది నిమిషాలు కూర్చున్నప్పటికి సెల్ ఫోన్ మోగడము ఒకవేళ అది మొక్కపోయినా వీడు దాన్ని అయితే ఇటు కదలడమో అటు కదలడమో లేచి అలా వెళ్ళి రావడమో ఏదో చేస్తూ ఉంటాడు అంతేగాని స్థిరంగా పది నిమిషాలు కూర్చోలేడు సంసారాలకి ఆసన జయము అంటే ఒకటో ఆసన జయము ఇలా ఆసనం వేసుకుని కూర్చోవడం అలాగా ఓ బొమ్మలా కూర్చోవడం ఎప్పుడైనా భగవాన్ బుద్ధుణ్ణి చూసారా ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఏం చేయడం ఇలా కూర్చుని అలా కూర్చుని ఉంటాడు కళ్ళు అరమూడుపు కన్నులతోటి ఓ చిరునవ్వు ముఖం మీ పెట్టుకుని ఈ చేతులు మహాముద్ర అంటారు దీన్ని ఇలా మహాముద్రలో పెట్టుకుని అలా అలా కూర్చుని ఉంటాడు ఇంకేమి చేయలే అలాగే ఉంటాడు ఎప్పుడైనా శివుడు ఈ ఆర్టిస్టులు శివుడు బొమ్మ వేస్తారు శివుడు అర్ధనారీశ్వరుడు అవన్నీ వేరే కేవలం శివుడు ఆయనకి స్థాను పేరు ఆయన ఎలా ఉంటాడు ఇలా కూర్చుని ఇది ఆసనం ఈ ఆసనంలో కొద్దిసేపు కూర్చోవడము సంసారుల వల్ల కాదు వాళ్ళు కూర్చోలేరు ఏదో ఎంటర్టైన్మెంట్కో దేనికో పోవాలి సోఫాలో ఉన్నా ఇటు అటు దొల్లుతారు కింగ్ సైజ్ బెడ్ మీద పడుకుని ఇట్టు నుంచి దొల్లుతారు తప్ప స్థిరంగా ఒక చోటు పడుక్కోలేరు ఈ స్థైర్యము సంసారులకు ఉండదు అది ఫిజికల్గది కానీ అదంతా ఆ చలనం అంతా మనస్సు నుంచి వస్తుంది ఆ దోషం అంతా మనస్సులో ఉంది అంటే మనసు చాలా చంచలంగా ఉంటుంది అతీవ చలం ర యొక్క మనస్సు చాలా ఏకాగ్రంగా ఉంటుంది చాలా ఫోకస్డ్గా ఉంటాడు ఎప్పుడు ఆ మనసు లౌకిక వ్యవహారాలు చేస్తున్నట్లుగా కనబడినా కూడా మనస్సు ఈశ్వరునిపై ఏకాగ్రమై ఉంటుంది అది జ్ఞాని యొక్క ప్రత్యేక లక్షణం యుక్తాత్మ ఇప్పుడు చూద్దాం భాష్యకారులు ఏమంటారో ఉదార ఇ ఉదారా ఉత్కృష్టా సర్వేతే వీళ్ళందరూ గొప్పవాళ్ళే కేవలం జ్ఞాని నాకు ప్రియుడన్నాను కదాని అని మిగతా వాళ్ళు ప్రియులు కాకపోలేదు త్రయోపి మమ ప్రియా ఏర్థ ఆ ముగ్గురు కూడా అంటే ఆర్తుడు అర్థార్థి జిజ్ఞాసుడు ఈ ముగ్గురు కూడా నాకు ప్రీతిపాత్రులే ఇంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే ఈశ్వరుడికి నేను ఎంతటి ప్రియుడను అంటే నాకు ఈశ్వరుడు ఎంతటి ప్రియుడో అంత ప్రియుడు నాకు ఈశ్వరుడి మీద ఎంత ప్రేమ ఉన్నదో అదే మేరకు ఈశ్వరుని యొక్క ప్రేమ నాపై ఉంటుంది మరి జ్ఞాని విషయంలో పూర్ణమైన ప్రేమ ఈశ్వరునిపై ఉంటుంది అంచేతనే జ్ఞానికి ఈశ్వరుని వైపు నుంచి పూర్ణమైన ప్రేమ లభిస్తుంది సరే ఈ ఆర్థభక్తుడు ఉన్నాడు చూసారా ఓ కొంత ప్రేమ దేవుడి మీద ఉంటుంది కొంత ప్రేమ సంసారం మీద ఆపన్ నివారణ మీద ఉంటుంది తనకు కష్టం పోవడం మీద కొంత ప్రేమ ఉంటుంది ఇంకొంత ప్రేమ దేవుడి మీద ఉంటుంది దాన్ని బట్టి దేవుడికి ఉండే ప్రేమ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు అద్దం ముందు నిలబడినప్పుడు మీ ముఖం ముఖం శుభ్రంగా కడుక్కుని సబ్బుతో కడుక్కొని అద్దం ముందు నిలబడితే ముఖం స్వచ్ఛంగా కనపడుతుంది జిడ్డు ముఖంతో అర్థం పొందు నిలబడితే ఆ ముఖం కూడా జిడ్డుగానే కనబడుతుంది దేవుడు అలాంటి వాడు దేవుడు దేవుడు యొక్క ప్రతిబింబమే జీవుడు కాబట్టి నాకు ఈశ్వరుని ఎందు ఎంత ప్రేమ ఉంటుందో ఈశ్వరుడికి నా మీద అంత ప్రేమ ఉంటుంది కాబట్టి ముగ్గురు కూడా ఈశ్వరుకు ప్రీతిపాత్రులే టు దట్ ఎక్స్టెంట్ నాట్ టు ది ఫుల్ ఎక్స్టెంట్ టు దట్ ఎక్స్టెంట్ ఎందుకంటే అర్థార్థం నాడు అనుకోండి కొంత ప్రేమ దేవుడి మీద కొంత ప్రేమ కోరిక తీరడం మీద జిజ్ఞాసుకి కూడా కొంత ప్రేమ జ్ఞానం మీద కొంత ప్రేమ దేవుని మీద కేవలము భక్తునికి మాత్రమే ఈశ్వరుడు పరమ కాబట్టి ఈశ్వరునికి కూడా జ్ఞాని పరమ ప్రేమాస్పదుడుగా ఉంటాడు నీ కష్టిద్భక్త మమ వాసుదేవస్ అప్రియోభవతి భక్తుడెవడైనా సరే వాడు ఆర్తుడు కావచ్చు అర్థార్థి కావచ్చు జిజ్ఞాసు కావచ్చు జ్ఞాని కావచ్చు జ్ఞానిష్యువే కాదు నీళ్ళు ముగ్గురినే గురించే చర్చ భక్తుడు ఎటువంటి భక్తుడైనా కూడా వాసుదేవుడనైన నాకు అప్రియుడైతే మాత్రం కాదు ప్రియుడే ప్రీతిపాత్రుడే జ్ఞానితో అత్యర్థం ప్రియోభవతి ఇది విశేష జ్ఞాని దగ్గర విశేషం తప్పదు ఎందుకంటే జ్ఞాని అత్యర్థం ప్రియోభవతి అతీవ అతిశయించి ప్రీతిపాత్రుడవుతాడు ఒక అర్థం రెండో అర్థం ఏమిటి అర్థం అతి అంటే అతీత్య ఒక లౌకిక ప్రయోజనాన్ని అతిక్రమించి అంటే లౌకిక ప్రయోజనము ఊసు ఎత్తకుండా ఈ ఈ భక్తుడు ఈశ్వరుణ్ణి కాబట్టి అటువంటి వాడు జ్ఞాని కనుక లౌకిక ప్రయోజనాపేక్ష లేని విధంగా ఈశ్వరునకు భక్తుడు ప్రియుడు కాబట్టి ఆ ప్రత్యేకత జ్ఞాని విషయంలో ఉంటుంది ఎందుకంటే జ్ఞాని అంతఃపూర్ణ బహిష్పూర్ణ పూర్ణ కుంభో జలే ఇవా అని అని వర్ణిస్తారు ఈశ్వరుడంటేమిటి పూర్ణుడు జ్ఞాని అంటే ఏమిటి పూర్ణుడు కాబట్టి ఈశ్వరునకు జ్ఞానికి ఏ రకమైన గోడ అడ్డు ఏమీ లేదు ఆట అడ్డు ఏమీ లేదు రెండూ అభేదమే ఎందుకంటే ఇద్దరి ఎందు పూర్ణత్వం సమానంగా ఉంటుంది జ్ఞానం ఎటువంటి వాడంటే కుండలో కుండ తీసుకెళ్ళి కుండ సర్వము నుంచి పరిచ్ఛిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ కుండను తీసుకెళ్లి నీళ్లలో ముంచి అడుగు నొక్కి పెట్టి ఆ కుండకి లోపల నీరే చుట్టూ కూడా నీరే సో ఆ విధంగా జ్ఞాని యొక్క హృదయంలో ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు సర్వమునందు కూడా జ్ఞాని ఈశ్వరుణ్ణి దర్శిస్తాడు జ్ఞాని సంసారంలో ద్వంద్వాలని దర్శిస్తూనే వాటిని నిరాకరించి ద్వంద్వములకు అతీతమైన ఈశ్వరుణ్ణి దర్శిస్తారు సో జ్ఞాని యొక్క ప్రత్యేకతది మామూలుగా ఉదాహరణకు లౌకికులు సంసారంలో మంచివాడు చెడ్డవాడు అని విభాగం చేసి దర్శిస్తారు కానీ జ్ఞాని మంచివాడి ఎందు చెడ్డవాడి ఎందు కూడా ఒకే ఈశ్వరుని దర్శిస్తే జ్ఞాని యొక్క దర్శనము చాలా విశిష్టంగా ఉంటుంది కాబట్టి జ్ఞాని అయితే మటుకు నాకు ఎంతయూ ప్రీతిపాత్రులు తర్వాత అసలు లోకంలో జ్ఞాని యొక్క ప్రత్యేకత చాలా గొప్పగా ఉంటుంది ఎలాగంటే బుభుక్షుర్ దృశ్యతే లోకే ముముక్షురపీ దృశ్యతే సో మోక్ష నిరాకాంక్ష హి మహాశయ అని ఒక అందమైన శ్లోకం ఉంటుంది లోకంలో నాకు ఈ కోరిక తీరాలి ఆ కోరిక తీరాలి అనే జనులు మీకు సర్వత్రా కనపడతారు అక్కడక్కడ ఈ కోరికలదేముందుడి నాకు మోక్షం కావాలి ఆత్మజ్ఞానం కావాలి అని కోరేవాడు కూడా లేకపోలేదు ఎక్కడో ఉంటాడు కోటి కోహడో లక్ష వాడు ఉంటాడు కానీ నాకు ఇహలోకానికి సంబంధించి కూర దగ్గర ఏమీ లేదు నేను ఆత్మజ్ఞానాన్ని కూడా కోరుటలేదు ఎందుకంటే నేను ఆత్మస్వరూపుడనయ్యే ఉన్నాను కనుక కొత్తగా ఆత్మజ్ఞానాన్ని కూడా కోరనక్కరలేదు మోక్షాన్ని కూడా కోరనక్కరలేదు ఎందుకని మోక్షం కొత్తగా పొందేది కానీ కాదు మోక్షం తన స్వరూపమే ఆ సత్యాన్ని తెలుసుకున్న జ్ఞాని మోక్షాన్ని కూడా కోరనక్కర్లేదు ఎందుకంటే ముముక్షు మోక్షమను కోరువాడు జిజ్ఞాసు అవుతాడు కాబట్టి జిజ్ఞాసు అనే కేటగిరీలో పడతాడు తప్ప జ్ఞాని అనే కేటగిరీలో పడ్డాం కాబట్టి ఇహలోకానికి సంబంధించి ఇహ ఇహపరముల భోగములను కానీ ఆఖరికి మోక్షాన్ని కూడా కోరాల్సినటువంటి అవసరం లేనివాడు జ్ఞాని అటువంటి జ్ఞాని విరలహ చాలా అరుదుగా మనకి దర్శనమిస్తారు ఒక్కో తరంలో ఒకళ్ళు ఉంటే కూడా గొప్ప భగవాన్ రమణ మహర్షి నాటివారు ఒకళ్ళో కోటి కోళ్ళు ఉంటారు కనుక ఆ జ్ఞాని నాకు సుతరాము ప్రీతిపాత్రుడు తస్మాత్ ఇహా జ్ఞాని నీకు అతిశయించి ప్రియుడవ్వడానికి కారణమేమిటి అనేదాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు జ్ఞానివాత్మైవ్య మే మమ మతము నిశ్చయ జ్ఞానిమటుక్కు నాకు ఆత్మస్వరూపుడే ఉంటాడు అంటే ఆత్మా ఆత్మయే ఆత్మయే అంటే అర్థమేమిటి మత్త అన్య నాకంటే భిన్నుడు కానే కాదు ఇది నా యొక్క నిశ్చయము అని శ్రీకృష్ణుడు అంటున్నాడు కాబట్టి జ్ఞానికి ఈశ్వరులకు సుతరాము అభేదమే ఆస్థిత ఆరోఢం ప్రవృత్త సహా జ్ఞానీ ఆ జ్ఞాని సాధన చేశాడు సాధన చేసుకుంటూ పైకొచ్చాడు ఏమిటి ఏ డైరెక్షను ఇప్పుడు ఒక ఆయన బాగా కోట్లు సంపాదించాడు అనుకోండి మనం ఏమంటాం బా చాలా కష్టపడ్డాడండి కష్టపడి చాలా పైకొచ్చాడు పైకి రావడం అంటే పెద్ద మూట సంపాదించాడు ఒక ఆయన బాగా కష్టపడి పెద్ద అధికారంలోకి ప్రైమ్ మినిస్టర్ పదవికో దేనికో వచ్చేసాడు అనుకోండి అప్పుడు కూడా మనం అంటాం ఆయన చాలా పైకి వచ్చాడు పైకి రావడము అంటే రాజకీయమైన అధికారం విషయంలో ఆయన చాలా చిన్న స్థాయి నుంచి అలా ఎదిగి ఎదిగి ఎదిగి ఆఖరికి ప్రేమనిషిమై కూర్చున్నాడు పెద్ద స్థాయికి వచ్చాడు సో ఆ విధంగా జ్ఞాని యొక్క ప్రవృత్తి ఆయన సాధన యొక్క దిశ ఏ విధంగా ఉన్నది ఆయన జీవితంలో కూడా సాధన ఉన్నది కదా ఆ రూఢం పైకి రావడానికి అతను కూడా ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రయత్నం యొక్క దిశ ఏమిటి అధికమైన ధనమా అధికమైన అధికారమా అదే అవేమీ కానే కాదు అసలు లౌకిక విషయాలు ఏమీ కూడా ఆయన యొక్క ఈ సాధనా మార్గము యొక్క లక్ష్యములు కానే కావు యస్మాత్ హీ ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలి మీరు హీ పదానికి అర్థం ఎస్మాత్ వాక్యానికి ముందే పెట్టుకోవాలి ఎందువలనగా అహమే వసభవాన్ వాసుదేవోస్మి యుక్తాత్మా సమాహిత చిత్తస్సన్ జ్ఞాని యొక్క సాధన చాలా విలక్షణంగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఆర్తుడు అర్థార్థి జిజ్ఞాసులు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అందరూ దేవుడికి మొక్కుతూ ఉంటారు దేవుడికి దండం పెడుతూ ఉంటారు సో నేను ఎవరితోటో కలిసి నడిచి వెళ్తున్నా పక్కనే దేవాలయం ఆయనన్నారు రండి స్వామిజీ కొంచెం ఒకసారి తల ఉంచి వెళ్ళిపోదాము తల వంచడం అంటే ఆ దేవాలయానికి తలుపు చాలా చిన్నదిగా పొట్టిగా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళాలంటే శిర శిర అంటే తలని బాగా ఉంచి లోపలికి వెళ్ళాలి ఆ పని చేద్దాం అండి అన్న కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి తల వంచని వాడు ఎవడూ లేడు అంచేత ద్వారబంధాలు కూడా అలా చిన్నవిగా పెట్టేవారు మన పల్లెటూళ్ళలో పూర్వకాలపు ఇళ్లలో ఆ ద్వారబంధాలు కొంచెం పొట్టిగా ఉంటాయి అంటే తల ఉంచడం బాగా అభ్యాసంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా తల ఉంచులో కలుగుతూ ఉంటారు అప్పుడు ప్రతివాడు తల ఉంచుతాడు అదేమీ ఇష్యూ కాదు కానీ భేద బుద్ధితోటే ఉంటారు ఆ భేదబుద్ధి దృఢంగా ఉంటుంది ప్రతివాడికి నమ్మకాలు కొన్ని ఉంటాయి కొన్ని నమ్మకాలు ఏమిటవి దృఢమైన విశ్వాసం అనమాట అది పరమసత్యంగా గ్రహిస్తారు అది సత్యం కాదేమో అనే శంక కూడా ఎవరికి రాదు ఏమిటవి నేను పరిచ్ఛిన్నమైన కర్తా భోక్తా వ్యక్తిని నెంబర్ వన్ నెంబర్ టూ ఈ చుట్టూ ఉన్నటువంటి నానాత్వ విశిష్టమైన నామరూపాత్మకమైన జగత్తు యథార్థము నెంబర్ త్రీ దేవుడు అనేవాడు ఓ పెద్దవాడు ఎక్కడో పైన ఉన్నాడు ఈ మూడు ఈ మూడు కూడా తప్పే ఏం చెప్పమంటారు మన మన ప్రారథం ఉంది మన మౌలికమైన విశ్వాసాలు మూడూ కూడా అత్యంత ఘోరమైన తప్పులు వాటిల్లో ఏమీ యథార్థత లేదు ఏం చేద్దాం మరి మన ప్రారంభంలో ఈ ప్రారంభంలో ఇంకో దురదృష్టం కూడా ఉంది అదేమిటంటే ఈ మూడు తప్పని ఎవడూ చెప్పడు ఎవడో నాలాంటి పిచ్చివాడు చెప్తాడు నిజంగా ఐఎమ్ ఏ క్రేజీ గాయ్ అందుకోసం నేను చెప్తా ఎవడూ చెప్పడం ఈ మాటలు నీకు ఎవడైనా చెప్పాడా నువ్వే దేవుడు రాని ఎవడైనా చెప్పాడో నీకు ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా చెప్పాడా మీకు అన్నమాట తర్వాత నువ్వు కర్తవి కాదు అని చెప్పినవాడు ఎవడైనా ఉన్నాడా మీకెప్పుడైనా తగిలేడా నువ్వు కర్తవ్య భోక్తవి కాదు అని చెప్పినవాడే ఈ జగత్తు మిథ్య కల వంటిది అని ఎవడైనా చెప్పాడ మీకు ఎవడు చెప్పడు ఎవడో చెప్తాడు ఆశ్చర్యోస్య వక్త కుశలోస్య శ్రోత అంటే ఇది చెప్పడము చెప్పేవాడు ఒక పెద్ద విడ్డూరము ఆశ్చర్య అంటే విడ్డూరము వాడు విడ్డూరం మనిషి చెప్తూ ఉంటే కూర్చుని శ్రద్ధగా వినేవాడు ఉన్నాడే అబ్బో వాడు విడ్డూరమే విడ్డూరమే కాదు కుశల చాలా నేర్పుగలవాడు ఎందుకంటే ఎక్కడికైనా మీరు ప్రసంగానికి వెళ్తే ఇటువంటి మాట రాగానే లేచి చెక్క అక్కడ కూర్చోవాలి ఏమిటండి ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళాను ఎక్కడికో వెళ్ళి ఏదో ఏదో చెప్పమన్నారు భాగవతం గురించి చెప్పమన్నారు చెప్పమంటే నేనేదో ఆవేళ నా మూడల్ భగవంతుడు ఏది పలికిస్తే అది పలుకుతో పలుకులు వస్తాం మనం ప్లాన్ చేసి ప్లాన్ ఏదో ఉంటుంది ఉంటే ఉంది లేదే లేదు ఏదో ఆవేళ చెప్పడంలో ఈ ఆత్మైకత్వాన్ని గురించి గట్టిగా చెప్పాను ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు అనే ప్రతిపాదన అది ప్రారంభంలో ఆ దాడి ఎలా పడితే ఇంకా గంట నరా అదే నడిచింది మొత్తానికి గంట నర వాగేస్తే అక్క వచ్చాను ఇక్కడ న్యూయార్క్లో ఫ్లషింగ్ టెంపుల్లో వచ్చేసుకుంటే ఒక పెద్ద వచ్చి ఏదో భక్తి గురించి ఆ నవవిధ భక్తి ప్రహ్లాదుడు అలాంటివి చెప్తా భగవతం అంటే అలాంటివి మీరు చెప్తారేమో అనుకున్నానండి మీరు చెప్పింది ఇలా ఉంది అన్నాడు అంటే పొలండి నేను మిమ్మల్ని నిరుత్సాహపరిచాను క్షమించండి నేను అలా ఉంటుంది లోకం కాబట్టి లోకంలో మన అంధవిశ్వాసాలు ఏవైతే ఉంటాయో వాటిని సపోర్టు చేసి వాడి వెనకాల లోకం పడుతుంది తప్ప కుండలు కొట్టినట్టుగా సత్యాన్ని స్వీకరించేవాడు చాలా ఇక్కడ ఆ శంకరుడు వాక్యం చూస్తే ఇదంతా నా మనస్సుకు తోచి మీతో విన్నవించారు శంకరుడు ఏమంటున్నాడంటే ప్రతివాడు కూడా భేదబుద్ధితో దేవుణ్ణి ఆరాధించేవాడే కానీ భేదబుద్ధిని విదిలిపెట్టి వివేకానంద స్వామి చెప్పినట్టుగా ఏ దేవుణ్ణి నేను ఇంతవరకు ఆరాధిస్తూ వచ్చానో ఆ దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడా అసలు ఆ ప్రశ్న వేసుకుంటే వాడే గొప్ప మునగాడు ఆ ప్రశ్న వేసుకోవడమే గొప్ప విషయం ఏమండ ఆ ప్రశ్న వేసుకుని ఆ దారిలో ముందుకు నడిచి నేను బయట ఉన్నట్టుగా ఆరాధిస్తున్న దేవుడు బయట మాత్రమే లేడు అంతటా ఉన్నాడు నా హృదయంలో కూడా ఉన్నాడు ఆత్మరూపుడై ఉన్నాడు నేనే అయి ఉన్నాడు సోహం అంటారు దాన్ని సోహం అయాం దట్ సహా అహం దట్ అమ్ దట్ అంటే ఆ ఈశ్వరుడు నేనే అయాం దట్ అని ఒక పుస్తకం ఒకటి ఉంది ఇంగ్లీష్లో మామూలుగా నిసర్గదత్త మహారాజుని ఎవరిలో ప్రశ్నలు అడిగితే ఆయన ఇదే చెప్పేవాళ్ళు ఏ ప్రశ్న అడిగినా ఇదే చెప్పేవారు అహం సోహం అద్వైతాన్ని చెప్పేవారు అది మరాఠీ భాషలో చెప్పేవారు ఆయన ఆయన మరాఠీ తప్పింకేదీ రాదు అది థామస్ ఫ్రైడ్ మన్ అని ఒక గొప్ప వేదాంతి ఆయన ఇండియాకు వచ్చి సన్యాసం తీసుకున్న పోలిష్ పెర్సన్ పోల్ ఈజ్ ఎ పోల్ పోలండ్ దేశానికి చెందినవాడు ఆయన ఫ్రెంచి ఫ్రాన్స్లో ఉద్యోగం చేస్తూ ఆ ఎలక్ట్రిసిటీ కంపెనీలో ఆ కంపెనీ వాళ్ళ బ్రాంచ్ మహారాష్ట్రలో ఓపెన్ చేస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు మహారాష్ట్రకి మహారాష్ట్ర వచ్చి ఇండియాకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వేదాంతాన్ని అంతనే అధ్యయనం చేసి ఆ హిందూ ధర్మం మీద ప్రీతిని పెంచుకుని సన్యాసం తీసుకున్నాడు పేరు భారత అతను ఇండియాకు వచ్చేప్పటికీ అతని భార్య భార్య లేదు వివాహం చేసుకోలేదు సారీ అతని సిస్టరు తల్లి తండ్రి పోయాడు వాళ్ళిద్దరే బంధువులు దగ్గర బంధువులు వాళ్ళిద్దరూ పోలండ్లో ఉండేవారు సరిగ్గా అదే టైంలో హిట్లర్ పోలెండ్ ఆక్రమించటము జూస్ అతను ఈజ్ ఎ జూయిష్ పర్సన్ ఫ్రైట్మెన్ అంటే జూయిష్ షాయి హిట్లర్ ఆక్రమించడము ఆ జ్యూయిస్ హోలో కాస్ట్ అని అయింది అంటే జ్యూస్ అందరినీ కూడా వధించారు వాళ్ళు ఆ ప్రాసెస్లో ఇతని సిస్టరు తల్లి కూడా వధించబడ్డారు ఆ విషయం ఇతనికి తెలిసి సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళిద్దరూ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ప్రాణత్యాగం చేశారు అని తెలిసి ఇంకా పోలాండ్ వెళ్లాల్సిన అవసరం నాకే ఉంది ఇండియాలోనే ఉండిపోయాడు ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో బాంబేలో ఆ నిసర్గదత్త మహారాజు దగ్గర కూర్చుని ఆయన చెప్పిన బోధలన్నీ ఆయన ఇంగ్లీషులో అనువాదం చేసేవాడు ఆయనకి మరాఠీ బాగా వచ్చు మరాఠీ నేర్చుకున్నాడు ఆ మరాఠీ గురించి నేనేం చెప్పలేను కానీ ఫ్రైడ్ మన్ ఇంగ్లీషు చాలా అందంగా ఉంటుంది మోస్ట్ అప్రాప్రియేట్ ఇంగ్లీష్ ఫ్రైడ్ మన్ ఆ పుస్తకం పేరు అయామ్ దట్ ఈ అయామ్ దట్ పుస్తకము ఇండియాలో వంద కాపీలు అమ్ముడైతే ఇండియాకి బయట పదివేల కాపీలు అమ్ముడవుతాయి అది రేషియో వన్ ఇక్కడ ఓ కాపీ ఎవడైనా కొంటే బయట వంద కాపీలు కొంటాం అంటే ఈ అద్వైతము భారతదేశంలో కంటే అవుట్ సైడ్ ది కంట్రీలోనే ఎక్కువ ప్రచారంలో ఉంది నిసర్గదత్ మహారాజు పుస్తకానికి ప్రచారం తక్కువ ఇంత కథ కింద నేను మీకు చెప్తే మీలో తెలుసున్న వాళ్ళు కొంతమంది అహమేవ స భగవాన్ వాసుదేవ ఆ వాసుదేవ భగవానుడు నేనే ఎందుకని నేను మీకు వాసుదేవ అంటే అర్థం చెప్పాను చెప్పానండి వాసుదేవ అంటే వాసుదేవ సర్వం ఇంకా చెప్పలేదు రాబోతోంది వాసుదేవ అంటే సచ్యిత అర్థం అది వివరంగా నేను చెప్తాను ఈ సృష్టి మొత్తంలో సచితం ఒకటే ఉందండి అది నేను నేను సచితం